అసలాకమ్ వరహమూల వల్ల అమ్మాబాద్ రుజుమార్గం టీవీ ప్రేక్షకులకు మరణానంతర జీవితం అనే అంశంలో స్వాగతం ప్రళయ దినాన మన కర్మ పత్రాలు మన చేతిలో ఇవ్వబడటం ఈ విషయాల వివరణను మనం తెలుసుకుంటున్నాము అయితే మహాశివులారా గత కార్యక్రమంలో మనం ఇహలోకంలో మన కర్మలన్నీ కూడా రాయబడుతున్నాయి అనే విషయానికి సంబంధించిన వివరాలు తెలుసుకున్నాము ఎప్పుడైతే ప్రలోకంలో మనం హాజరవుతామో అక్కడ మన కర్మ మన ముందు తిరువడం జరుగుతుంది ప్రతి మనిషి ఇహలోకంలో అతను చదువుకున్నా చదువుకోకున్నా అతడు జ్ఞాని అయినా అజ్ఞాని అయినా ప్రళయ దినానా అతని మెడలో అతని యొక్క కర్మపత్రం ఉంటుంది స్వయంగా దానిని అతను చదువుకోవచ్చు కూడా స్వయంగా అతను దానిని చదువుకునే అటువంటి శక్తి కూడా ఆరోజు అల్లాహుతాలా అతనికి ప్రసాదిస్తాడు ఒకసారి సూరత్ బి ఇస్రాయిల్ దాని మరొక పేరు సూరతుల్ ఇస్రా సూరత్ల్ ఇస్రాలోని ఈ ఆయతు చదవండి మేము ప్రతి మనిషి యొక్క మంచి చెడులను అతని మెడలో వ్రేలాడదీశాము ప్రళయ దినాన మేము అతని కర్మ పత్రాలను వెలికితీస్తాము అతను దానిని ఒక తెరవబడిన పుస్తకం మాదిరిగా స్పష్టంగా చూస్తాడు పొందుతాడు అప్పుడు అతనితో చెప్పడం జరుగుతుంది నీవు నీ కర్మపత్రాన్ని చదువుకో నీవు నీ ఈ కర్మపత్రాన్ని చదువుకో ఈరోజు నీ లెక్క తీసుకోటానికి నీవే చాలు అల్లాహద్వర్ ఈ ఆయతను గమనించండి ఇందులో ఇహలోకంలో రాయబడిన కర్మ పత్రాలు పరలోకంలో తెరవబడతాయి మనిషి ఒక పుస్తకంలో తెరువబడి ఉన్న పుస్తకంలో దానిని చూస్తాడు ప్రతీ మనిషి దానిని చదవగలుగుతాడు ఆ అల్లా ఎంత కరుణామయుడో గమనించండి ఎవరిపై ఎలాంటి అన్యాయం జరగకూడదు అని నీవే నీ పుస్తకాన్ని చదువు నీ లెక్క తీసుకోవటానికి నీవే చాలు అని అంటాడు ఆ అల్లాహ తలుచుకుంటే ఏ కర్మపత్రం రాయకుండా అన్నీ ఆయనకు తెలుసుగనక తన జ్ఞానం ప్రకారం ఎలాంటి అన్యాయం లేకుండా తీర్పు చేయగలడు కానీ మనిషికి స్వయంగా తృప్తి కలగాలి ఉదాహరణకు అస్తఫురుల్లా ఈ ఉదాహరణ అల్లా విషయంలో కాదు మన అల్ప జ్ఞానులకు మరింత స్పష్టంగా బోధపడుటకు ఎందుకంటే ఈ రోజుల్లో కొంతమంది ఉన్నారు ఏమంటారు ఏమయ్యా ఈ దైవదూతలు రాస్తారు అని నాకు నమ్మకం కలగడం లేదు దైవదూతలు రాయడం ఎందుకు అల్లాకు అన్నీ తెలుసు కదా తన జ్ఞాన ప్రకారం ఆయన లెక్క తీర్పు చేయగలడు కదా అల్లాహోరల్లా ఇన్ని ఆయుతులు లో ఉన్నాయి వాటన్నిటిని తిరస్కరించి మనం మన ఊహగానాలకు ప్రాధాన్యతనిస్తావా అస్తఫిరుల్లా మరి అల్లాహుతాల ఎందుకు రాయిస్తున్నాడు ప్రతి మనిషి వంట ఇద్దరు దేవదూతలను ఎందుకు పెట్టాడు ఆ రోజు ప్రలే దినాన ఆ కర్మపత్రాన్ని మనిషికి ఇచ్చి స్వయంగా నీవు చదువు నీ లెక్క తీసుకోవడానికి నీవే చాలు ఎందుకు చెబుతున్నాడు ఇందులో అతి ముఖ్యమైన ఔచిత్యం ఏమిటంటే మనిషికి నేను చేసిన పాపం దానికి మించి నాకు శిక్ష దరగడం లేదు మరియు నేను చేసిన పుణ్యం దాని యొక్క సత్ఫలితను దొరకడంలో నాకు ఏ రవ్వంత అన్యాయం జరగలేదు అన్నటువంటి మనశ్శాంతి సంపూర్ణమైన తృప్తి అతనికి కలగాలి అని అందుకే మహాశివులారా ఇక విషయం చాలా స్పష్టంగా ఉంది ఇమాం హసన్ బరీ రహమతుల్లా అలై ఈసురి బనీసరాయిల ఆయతను చదివి ఓ మానవుడా అల్లా నీ వెంట ఇద్దరు దైవ దూతలను పెట్టి ఒకరిని పుణ్యాలు రాయడానికి కుడివైపున మరొకరిని పాపాలు రాయడానికి ఎడమవైపున నియమించి ఉన్నాడు ఇక నీవు ఈరోజు ఏది చేస్తావో దానినే పరలోకంలో పొందుతావు ఏ కార్యం చేస్తావో మంచి కార్యం చేస్తే దాని యొక్క మంచి సత్ఫలితం పొందుతావు ఒకవేళ చెడు కార్యం చేస్తే దుష్ఫలితం పొందుతావు ఇంకా మహాశివులారా ఆరోజు పరిస్థితి ఎంత గాంభీర్యంగా ఉంటుందంటే ఆ రోజు కర్మపత్రం ముందు ఉంచబడుతుంది मुशीफी आ रोजुपरा चूं वो चाल भयकंपित गुरी अटर दिन आ कर्म पत्राले मुदा विषय में वाटू वो भयकंपतार अंदर ये मुंदो दानी అయ్యో మా పాడు గాను ఇది ఎలాంటి గ్రంథము లాయుగాదిరు సగీరతం వల కబీరా ఏ చిన్న విషయం కూడా ఇందులో వదలబెట్టడం జరగలేదు వలకబీరా మరి ఏ పెద్ద విషయం కూడా ఇందులో వదలబెట్టడం జరగలేదు ప్రతీ విషయం అందులో లెక్క పెట్టి ఉంచబడింది లెక్క పెట్టి రాయబడింది వారు చేసుకున్నదంతా కూడా ఆ కర్మ పత్రంలో వారు పొందుతున్నారు వలా ఆహద మరియు నీ యొక్క ప్రభువు ఎవరిపై కూడా ఏ అన్యాయం చేయడు సూర్య లోని ఆయతిది ప్రతి జుమ్మ రోజు ఈ సూర్య కహఫ్ చదవాలని మనకు చెప్పడం జరిగింది కదా మనలో భయం కలగాలి అని సత్కార్యం వైపునకు వెళ్ళాలి అని పాపాల నుండి మనం దూరం ఉండాలి అని సూర్యకహెఫ్ అందులో ఈ ఈ ఆయతలో మనకు తెలిసిన విషయాలు ఏంటి ప్రతి మనిషి కర్మపత్రం దినాన చూస్తాడు అతను చేసిన వాటిలో ఏ చిన్న విషయం కూడా వదలకుండా అందులో పొందపరచడం జరుగుతుంది మరియు మనిషి ఆరోజు చూసుకొని బాధపడతాడు అన్న విషయం అల్లా ఈరోజు మనకు తెలుపుతున్నాడంటే ఎందు గురించి ఎందుగురించి ఈరోజే మనలో మనం మార్పు తీసుకురావాలి మనం మార్పు తెచ్చుకొని సత్కార్యం చేయాలి అని మరొక విషయం గమనించారా మీరు అయ్యో మా పాడు గాను ఇది ఎలాంటి పుస్తకం లాయుగాదిరు సగీరతం అలా కబీరా చిన్న విషయాన్ని వదలలేదు పెద్ద విషయాన్ని వదలలేదు చిన్నది పెద్దది రెండింటినీ ప్రస్తావిస్తూ ముందు దేన్ని ప్రస్తావిస్తున్నారు ఆ పరాధులు చిన్న వాటిని మరి ఈ రోజుల్లో కూడా ఏం జరుగుతుంది ఎందుకయ్యా ఈ పాపం చేస్తున్నావు ప్లీజ్ వదులుకోండి అని అంటే అరే ఇదేమంత పెద్ద పాపమయ్యా చిన్నదే కదా అని మనం అంటూ ఉంటాము ఒక సందర్భంలో ప్రవక్త అసలు అల్లాహు అలైవసం చెప్పారు ఇయ్యా కవము మిన తిమ్మిన జునూప్లా నీవు చిన్న పాపాలను అల్పమైనవిగా భావిస్తూ ఉండడాన్ని వదులుకో అంటే చిన్న పాపాలను నువ్వు చిన్నవే కదా అని భావించకు చిన్న పాపాలు చేయడం కూడా మానుకో ప్రళయ దినాన వాటి గురించి కూడా ప్రశ్నించడం జరుగుతుంది ప్రళయ దినాన మనం చేసుకున్న పాపాలు పుణ్యాలు వాటిని రాయబడిన ఆ కర్మపత్రాలు మన ముందు తీసుకురావడం జరిగినప్పుడు మనిషి వాటిని చూసి ఏదైతే భయకంపితులవుతున్నాడో అప్పుడు మనం కూడా భయకంపితుల్లో కలవకుండా ఈరోజే మనలో మనం మార్పు తీసుకురావాలి ఇంకా ఆరోజు ఎవరికి కర్మపత్రం కుడి చేతిలో ఇవ్వడం జరుగుతుందో వారే అదృష్టవంతులు మరెవరికి ఎడమ చేతిలో వెనుక నుండి ఇవ్వడం జరుగుతుందో వారే దురదృష్టవంతులు మనం వేటిలో కలవాలి కుడి చేతులు ఎవరికైతే ఇవ్వడం జరుగుతుందో వారి సంతోషాలకు హద్దు ఉండదు ఎలా సంతోషిస్తారు ఎంత గొప్పగా సంతోషిస్తారు వారు ఎప్పుడైతే కుడి చేతులు తమ కర్మ పొందుతారో ఆనందం సంతోషం ఉల్లాసంతో ఎలా ముందుకు వస్తారో ఆ విషయాన్ని కూడా అల్లాహుతాల సూర్య హాకాలు ప్రస్తావించాడు ఎలా ఉంటుంది ఆ సంఘటన ఫ అమ్మాన్యకి ఫలుహా ఉరతా బియ ఎవరికైతే కుడి చేతిలో వారి కర్మపత్రం ఇవ్వడం జరుగుతుందో అతను సంతోషంతో ఆనందంతో ప్రజల మధ్యలోకి దూసుకుంటూ వెళ్తూ ఇదిగోండి హా ఉక్ర కితాబియా తీసుకోండి నా కర్మపత్రాన్ని మీరు కూడా చూడండి నేను నా లెక్కను నా తీర్పును పొందుతాను తప్పకుండా అల్లా వద్ద మనం వెళ్ళవలసి ఉన్నది అక్కడ మనకు అన్ని విషయాల లెక్క చెప్పుకునేది ఉంది అన్నటువంటి నమ్మకం నాకు ఉండినది అందుగురించే నేను దాని ప్రకారంగా ఈ హలోకంలో సత్కార్యాలు చేస్తూ ఉంటినియా అందుకు అతను మనసు మెచ్చిన భోగభాగ్యాల జీవితంలో ఆనందిస్తూ ఉంటాడు ఫీజన్న ఉన్నతమైన స్వర్గాలలో అతడు ఉంటాడు నియా దాని యొక్క ఫలాలు అతి సమీపంలో అతనికి ఉంటాయి కులవశురూహీయా మీరు ఎంతో ఆనందంతో తింటూ త్రాగుతూ ఉండండి ఇక్కడ గమనించండి ఎవరికైతే కుడి చేతిలో పత్రం జరిపించిందో అతడు ఎంత ఆనందంతో మన ప్రజల మధ్యలోకి వెళ్ళి ఇదిగోండి నా చదవండి ఇదిగోండి నా మార్క్ షీట్ చూడండి ఇదిగోండి నాకు లభించినటువంటి ఈ సర్టిఫికేట్ చూడండి కర్మపత్రం చూడండి అని ఎంత ఆనందంతో చెప్పుకుంటూ ఉంటాడు మరియు ఆ తర్వాత అతనికి ఫహు ఫి ఐషతిన్ రాధియ ఫి జన్నతిన్ ఆలియ కుతూ హానియ కులూష్రబుహని ఆ నాలుగు రకాల శుభవార్తలు ఈ ఆయతులు తెలపడం ఈ ఆయతుల్లో తెలుపడం జరిగింది ఈ శుభవార్తను ఎందుకు ఇవ్వడం జరిగింది గడిచిన రోజుల్లో ప్రపంచంలో మీరు ఏ సత్కార్యాలైతే చేసుకుని వచ్చారో వాటికి ప్రతిఫలంగా ఈరోజు మీకు ఇలాంటి ఆనందమైన జీవితం లభిస్తుంది ఇక్క ఇంకా మనము ఇలాంటి విషయాలు వింటున్నాము మనము కూడా అలాంటి ఆనందకరమైన జీవితం ఆ రోజు పొందాలి అంటే తప్పకుండా మన కర్మపత్రం మన కుడి చేతిలో మనం పొందాలి మన కుడి చేతిలో కర్మపత్రం పొందాలి అంటే ఇహలోకంలో అల్లాను విశ్వసించాలి పరలోక దినాన్ని విశ్వసించాలి ప్రవక్త మొహమ్మద్ సల్స్లంను విశ్వసించాలి కుర్ాన్ ను విశ్వసించాలి కుర్ చూపిన మార్గం ప్రవక్త సల్లల్లాహు అలీ వసల్లం నడిచి చూపిన మార్గం ఏమిటో ఆ మార్గం మీదనే మన జీవితం మనం గడపాలి ఇదే విషయాన్ని అల్లాహుతాల సురే ఇన్ షికాక్లో కూడా తెలిపాడు ఒక్కసారి ఆ ఎదులు కూడా మీరు శ్రద్ధగా వినండి ఆనందించండి జీవితంలో త్వరగా మార్పు తెచ్చుకొని సత్కార్యాలు చేస్తూ ఉండే ప్రయత్నం చేయండి ఎవరికైతే తన కుడి చేతిలో కర్మపత్రం ఇవ్వబడినదో అతని యొక్క లెక్క చాలా సులభతరంగా గడిచినట్లేబు ఇలా మరియు అతను తన ఇంటి వారి వైపునకు అక్కడ అతని ఇంటివారి ఎవరెవరైతే ఉంటారో వారి వైపునకు చాలా సంతోషంతో మసురూరా ఆనందంతో వెళ్తాడు ఈ విధంగా మహాశివులారా కుడి చేతిలో పొందిన వారు ఆనందంతో సంబరాలతో సంతోషాలతో తమ వారి వైపునకు వెళ్తారు ఆ తర్వాత వారికి మనసు మెచ్చిన జీవితం ఉంటుంది భోగభాగ్యాలుంటాయి పండు చాలా దగ్గరగా ఉంటాయి ఉన్నత స్వర్గాల్లో వారికి స్థలము ఉంటుంది ఇదంతా కూడా గడిచిన జీవితంలో అంటే ఎలోక జీవితంలో విశ్వాస మార్గాన్ని అవలంబించి సత్కార్యాలు చేస్తూ ఉన్నందువల్ల ఇక రెండవ వైపున గమనించండి ఎవరికైతే కుడి చేతిలో లభించకుండా ఎడమ చేతిలో వెనుక వైపు నుండి లభిస్తుందో వారి పరిస్థితి ఏమవుతుంది ఇక ఎవరికైతే వారి కర్మపత్రం ఎడమ చేతిలో లభిస్తుందో అతను ఇలా అరుస్తాడు నాకు ఈ కర్మపత్రం లభించకుంటే ఎంత బాగుండు వలం అదిరియా నా లెక్క అనేది ఏమిటో నాకు తెలిసి కూడా ఉండకుంటే ఎంత బాగుండును ఆ చావు ఎప్పుడైతే నేను చచ్చానో అదే నాకు చివరిదై నా వ్యవహారాలన్నింటినీ అంతం చేసేదయ్య ఉండేది ఉంటే ఈరోజు నేను చూసుకోకుంటే ఎంత బాగుండేది మా అగనా అన్ని ఇహలోకంలో ఉన్న ధనం నాకు ఏమీ పనికి రాలేదు హలక అన్నీ సుల్తానియా నా అధికారం కూడా నా చేత జారిపోయింది పరలోకం అక్కడ ఇహలోకంలో ఉన్న అధికారాలు చెల్లవు ఇహలోకంలో ఉన్నటువంటి డబ్బు ధనాలు కూడా ఏమి చెల్లవు ఇదే విషయాన్ని అల్లావుతాలా సురేన్ షికాకులో ఎలా తెలిపాడు ఎవరికైతే వారి కర్మ పత్రాలు వారి వీపు వెనుక నుండి ఇవ్వడం జరిగిందో ఫుబూరా అతను చావును అరుస్తూ ఉంటాడు అయ్యో నేను చనిపోతే బాగుండు కాని చావు అక్కడ రాదు వయస్లా సైరా వయస్లా అతను నరకంలో ప్రవేశిస్తాడు కుడి చేతిలో పొందినవారు స్వర్గంలోకి వెళ్ళారు కుడి చేతిలో పొందినవారు స్వర్గంలోకి వెళ్ళారు ఎడంబ చేతిలో పొందేవారు నరకంలోకి వెళ్తారు ఇతని పరిస్థితి ఏమిటి ఇతను ఇహలోకంలో తన ఇంటి వారిలో ఎంతో ఆనందంగా ఉన్నాడు అల్లాహ్ ఇలాంటి విశ్వాసం లేకుండా పరలోక నమ్మకం లేకుండా పరలోకంలో మనం లెక్క తీర్పు ఇవ్వవలసి ఉన్నది అన్నటువంటి భయం లేకుండా ఆనందంతో తన ఇష్టానుసారం జీవితం గడిపాడు అల్లయ్యహూర్ మరి అతని నమ్మకం ఏముండింది మేము తిరిగి అల్లా వైపునకు వెళ్ళవలసినది లేదు ఆ ఇక ఇక్కడ మీరు గమనించండి ఇహలోకంలో విశ్వాసంతో సత్కార్యాలు చేసుకున్నవారు ఉన్నత స్వర్గాల్లో పండ్లు చాలా దగ్గరగా ఉన్నాయి మరియు అన్ని రకాల భోగభాగ్యాల జీవితంలో ఆనందిస్తూ ఉన్నారు ఇటువైపున ఏముంది ఇతన్ని పట్టుకోండి ఇతన్ని బంధించండి మరియు ఇతనిని నరకంలో పడవేయండి ఇతని బంధించి నరకంలో పడవేయండి ఎందుకు అతను ఆ గొప్పవాడైన అల్లాను విశ్వసించేవాడు కాదు అల్లాహోక సోదరులారా అల్లాను విశ్వసించండి అల్లాపై నమ్మకం గట్టిగా కలిగి ఉండండి అల్లాను విశ్వసించేవాడు కాదు మరియు నిరుపేదలకు వారి అన్నం ఇవ్వాలని కూడా ఒకరిని ప్రోత్సహించేవాడు కాదు పిసినారితనం పిసినారితనం ఎంగిలి చేతితో కాకిని కూడా కొట్టని అటువంటి గుణం గలవాడు నరకంలో ఎలాంటి శిక్షను పొందుతాడో చూడండి కానీ ఆ రోజు ఆ నరకంలో ఎలాంటి తిండి ఉంటుంది ఎలాంటి ఆహారం ఉంటుంది ఇక్కడ ఈరోజు అతనికి ఏ ప్రాణ స్నేహితుడు ఉండడు అధికారం ఉండింది యహలోకంలో డబ్బు ధరము ఉండింది యహలోకంలో ఎందరో అతని ఆ డబ్బు ధనాన్ని తినడానికి అతనితో కూర్చున్నారు అతన్ని పెద్ద నాయకుడుగా భావించారు కానీ అక్కడికి వచ్చిన తర్వాత ఫలైసలహుయో మహాహున హీం ఇక్కడ ఏ ప్రాణ స్నేహితుడు అతనికి ఉండడు మరియు ఆ రోజు అతనికి తినడానికి నరక వాసుల నుండి వచ్చే చీము తప్ప ఇంకా ఏమివి ఉండదు లాయాకులుహు ఇల్లల్ ఖాతూన్ అలాంటి ఆ చీము అలాంటి ఆ నరకములోని ఆ తిను త్రాగు పదార్థాలు ఇలాంటి పాపాత్ములకు మాత్రమే అల్లా అన్ని రకాల పాపాల నుండి మనందరినీ దూరముంచుగాక మహాశివులారా ఆ పరలోక దినాన కర్మపత్రాలు ఏవైతే ఇవ్వడం జరుగుతుందో దాని నుండి కూడా మనం భయపడాలి ముందే మనం హజరత్ ఆయ్ శరద్ అల్లాహో తనహ గారి యొక్క హదీద్ విని ఉన్నాము హజరత్ ఐరది అల్లాహో తనహా నరకాన్ని గుర్తు చేసుకుని ఏడుస్తూ ఉన్నది ఆ సందర్భంలో ప్రవక్త సలల్లాహు అలి ఇంట్లో ప్రవేశించారు ఎందుకు ఏడుస్తున్నావు ఆయుష అని అంటే నేను నరకాన్ని గుర్తు చేసుకొని ఏడుస్తున్నాను అయితే ఆ రోజు మీరు మీ ఇంటి వారిని గుర్తు అని అడిగారు అప్పుడు ప్రవక్త సలహు అలైస్లం చెప్పారు ఆయుషా మూడు సందర్భాలలో ఎవరు కూడా ఎవరిని గుర్తించరు ఆ మూడిట్లో ఒకటి ఏమిటి కర్మపత్రాలు కర్మపత్రాలు ఇవ్వబడే సందర్భంలో అతనికి తన కర్మపత్రం కుడి చేతిలో ఇవ్వడం జరుగుతుందా ఎడమ చేతిలో వెనుక నుండి ఇవ్వడం జరుగుతుందా అది స్పష్టంగా తెలిసి రానంత వరకు ఎవరు ఎవరితో మాట్లాడరు ఎవరు ఎవరిని కూడా గుర్తించరు అందుకరకు సోదరులారా సోదరి మనులారా ఈ వాస్తవాలన్నటి కూడా నమ్మక తప్పదు ఈ రోజుల్లో ఏ రకంగానైనా తిరస్కరించినా తిరస్కరించిన పర్యవసానాన్ని ఆ రోజు అనుభవించవలసి వస్తుంది అల్లా మనందరికీ సన్మార్గంపై ఉంచుగాక విశ్వాస మార్గంపై ఉంచుగాక సత్కార్యాలు చేస్తూ అల్లాకు ఇష్టమైన మార్గంలో జీవితం గడిపే భాగ్యం ప్రసాదించుగాక జజాకు ముల్లాహు హా వలం వైకుం వరహతుల్హి